ప్రకృతిగా ఉన్నావు నీవే నిర్గుణంగా ఉన్నప్పుడు ఈశ్వరుడుగా ఉన్నావు ఇది యోగ దర్శనం సరే ఈ రెండు సాంఖ్య యోగ దర్శనాలు సాధకులకు చాలా అవసరం అయితే న్యాయ వైశేషిక దర్శనాలను మనం పెద్దగా పరిశీలించడం నేటి కాలంలో ఎందుకంటే సమాజ వ్యవహారానికి భౌతిక వ్యవహారానికి మాత్రమే అవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి అని చట్టాలన్నీ దాని ప్రకారం రాసేసుకున్నాం ఆధునిక విజ్ఞానం అంతా వాటి ప్రకారం దర్శించాం భౌతిక విజ్ఞానం అంతా అట్లాగే పూర్వమీమాంసా దర్శనాన్ని కూడా అనుసరించేటటువంటి వాటిని వేదాంత దర్శనం ఉత్తరమీమాంసా దర్శనం పక్కకు పెట్టి ఎందుకనంటే మిగిలిన ఐదు ఉత్తరమీమాంస కాక మిగిలిన ఐదు దర్శనాలు కేవలం మూడు ప్రమాణాలనే పాటించారు ఏమిటవి ప్రత్యక్ష అనుమాన ఆగమ ఈ మూడు ప్రమాణాలనే వాళ్ళు పాటించరు మిగిలిన ప్రమాణాలను వాళ్ళు కన్సిడర్ చేయలేరు అవి ఆ మూడు చాలు అండి బాబు అన్నారు నిర్ణయం చేయడానికి మూడు చాలు కానీ ఉత్తర మీమాంస విచారణ వేద వ్యాసుడి చేత ప్రతిపాదించబడినటువంటి ఉత్తరమీమాంసా విచారణ దర్శనం మొత్తం ఎన్ని ప్రమాణాలు అన్ని ప్రమాణాలను స్వీకరించారు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఏమండి దేవుడు అలాగా ఉంటాడు యాక్సెప్టెడ్ లేదు లేదండి బాబు దేవుడికి ఎలాగా ఉంటాడు యాక్సెప్టెడ్ దేవుడు భోజనం చేస్తాడు యాక్సెప్టెడ్ దేవుడు అసలేం తినడండి బాబు యాక్సెప్టెడ్ దేవుడే సృష్టి చేశాడండి యాక్సెప్టెడ్ అసలు దేవుడికి సృష్టికి సంబంధం లేదండి యాక్సెప్టెడ్ ఎందుకని నువ్వు ఏ ప్రమాణంతో చూస్తున్నావు అని అలా కనపడతాడు దేవుడు అంతేకాని దేవుడు ఇలా లేడు అలా లేడు అని చెప్పడానికి అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పడానికి కూడా వీలు ఎందుకని సర్వవ్యాపీ మహేశ్వర సర్వవ్యాపీ మహేశ్వర అసలు నీ కాల్లో నీ కన్నులో నీ కణ కణంలో అణు అణువున నిండి ఉన్నవాడిని ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని ఎలా చెప్తాయా తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అది నీ హ్రస్వ బృద్ధి దృష్టి ఆ హ్రస్వదృష్టి వలన నీకు అలా కనపడుతున్నాడు అంతే ఏమండి నాకు మా తులసి మొక్కే దైవం అండి బాబు నేను రోజు తులసి మొక్కనే పూజిస్తానండి తులసి మాతే నాకు జీవితానికి ప్రధానం ఓకే సంతోషం శుభం మా రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టు చుట్టూ నేను ప్రదక్షిణలు చేస్తానండి వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేనే అని పరమాత్మ చెప్పాడు కదండి నేను రోజూ పరమాత్మకు ప్రదక్షిణ చేస్తున్నానండి సంతోషం నైనా ఎందుకని ఇది కాదని చెప్పం మనం ఏది కూడా ఏమండి కొండల్లో నుంచి ఒక రాయి నేను అక్కడికి వెళ్ళానండి నేపాల్ వెళ్ళానండి గండకీ నదిలో నాకు అద్భుతమైనటువంటి సాధువు కలిసి ఒక రాయి ఇచ్చాడు అండి ఆ రాయి నేను రోజూ పూజిస్తానండి దాన్ని శివలింగంగా నేను ఆ శివ భావించి రోజూ పూజిస్తానండి సంతోషంగా ఆయన వెరీ గుడ్ అదే రాయి దేవుడు ఎలా అవుతాడే నదిలో దొరికిన బండరాయి అట్ట దొరికి దేవుడు అవుతాయి ఎందుకని సర్వవ్యాపీ మహేశ్వర అణువు నుంచి మహత్వ వరకు వ్యాపకమై ఉన్నవాడే మహేశ్వరుడు మరి అట్టి మహాకారణ స్థితి ఎందున్నటువంటి ఈశ్వరుడిని ఒక దాని చేత పరిమితించబడ్డాడని నీవేదో ప్రమాణం పెట్టుకున్నావని నీ ప్రమాణానికి లోపడ్డాడని నీ అనుమానానికి లోపడ్డాడని నీ ఆగమానికి లోపడి నువ్వేదో రాసుకున్నావు నీకు అర్థమైన రీతిలో రాసుకున్నావు అవన్నీ ఎవరెవరికి ఎలా అర్థమైతే అలా రాసుకున్నారు నువ్వు కూడా ఒకటి రాసుకో ప్రయోజనం ఏముంది అంటే మహేశ్వరుడే ప్రయోజనం ఉత్తర మీమాంసా దర్శనంలో గొప్ప విషయం ఏమిటంటే దర్శనాలన్నింటిలో కూడా ప్రయోజనం ముందు చెప్తారు చెప్పిన తర్వాత సాధన చెప్తారు ఇది దర్శన అంటే అంతేగాని గుడ్డిగా అయ్యి నువ్వు ఒక వంద ఏళ్ళు తపస్సు చేసుకుని నోటొకటో ఏడు రాపు అని చెప్పరు వందేళ్ళు తపస్సు ఎందుకు చేయాలో ముందు చెప్తారు అసలు వందేళ్ళు ఎందుకు తపస్సు చేయాలి అని విచారణ చేస్తారు కాబట్టి జ్ఞాన మార్గంలో దర్శనానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకని అంటే వృత్తి జ్ఞానానికి అవతల కనబడేదానికి దర్శనమని పేరు వృత్తి జ్ఞానానికి యువతల కనబడేదానికి దృశ్యమని పేరు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఏదైనా సరే నాకు కనపడుతున్నాయండి వినపడుతున్నాయండి తెలుస్తున్నాయండి అనుభవం అవుతున్నాయండి అనే సాధకులు అందరూ వృత్తి జ్ఞానానికి లోబడి జరుగుతోందా వృత్తి జ్ఞానానికి ఆవల జరుగుతుంది అనేది గుర్తించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది లేకపోతే విపరీత జ్ఞానం కలిగే అవకాశం సరే ఇదంతా ఇలా ఉంది కదా సరే ఇప్పుడు మనం దేని గురించి విచారణ చేస్తున్నాం సంకల్పము వికల్పము విపర్యాము నిద్ర స్మృతి ఈ ఐదు వృత్తులను రోజువారీ జీవితంలో వృత్తివారీగా గుర్తుపట్టగలిగే నేర్పు సంపాదించడం కోసం ధ్యానం ధ్యానం ఎందుకు చేయాలండి ప్రతి ఒక్కరూ ఇరవై గంటలలో సాధకుడు తప్పక ఆరు గంటలైనా సరే స్వాధ్యాయం చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్దలు చెప్పారు నాయన నీ జీవితానికి అభ్యాస వైరాగ్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ అభ్యాస వైరాగ్యాలు కలిగి ఉండి ధ్యానం చేయాలి ఎందుకు ధ్యానం చేయాలి స్వాధ్యాయం కోసం ధ్యానం చేయాలి నిన్ను అధ్యయనం చేయడం కోసం ధ్యానం చేయాలి ఆ ఆరు గంటలు నీ కోసం నువ్వు కేటాయించుకో ఏమండి